్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈ రోజు సాయంత్రకాలం ఈ టీమ్స్ స్కైప్ లో మన ఆన్లైన్ ఆరాధన సర్వీస్ కి అందరికి ఆహ్వానం పలుకుతున్నాను యేసు ప్రభు యొక్క గొప్ప మహిమను బట్టి గొప్ప గొప్ప కార్యములను బట్టి మనం ఈ సాయంత్రకాలం ఈ రీతిగా కూడుకున్నందుకు దేవుడికి మహిమ కలుగునిగాక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఈ ప్రోగ్రాం ని కళ్ళు మూసుకుందాము మహాగనుడవు మహోన్నతుడవు సర్వ సృష్టికి న్యాయాధిపతివైన ఏసయ్య సర్వకాలములందు ప్రభ మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు ఆయన అల్పాయుమేగా అయినది నీకు గొప్ప కార్యములను బట్టి ప్రభ విశేషమైనటువంటి నీ ప్రేమను బట్టి ప్రభా నీ యొక్క నూతన వాత్సల్యం బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంత్రకాల సమయం అందున ఈ రీతిగా ప్రభా మేము కోరుకుంటూ ప్రభ మీకు చిత్తమై ఉన్నది ప్రభా నీ గొప్ప కార్యములను ప్రభ మా జీవితంలో జరిగించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావం తండ్రి కృపగల ప్రభా కృపాసక్తి సంపూర్ణమైన ఏసయ్య అనేక మహిమ గల కార్యములను మేము వివరించుటకు ప్రభాన తండ్రి మీ యొక్క గొప్ప సహాయం మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు మీ చిత్తమ్మ జీవితంలో నెరవేర్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి మహిమలో నివసించి వాడవు తేజస్సు నివసించే నా ఏసయ్యా ప్రభా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి టీం ఉన్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి ప్రభా మీరు ముట్టండి మీరు ఎన్నంతలో ఆత్మ చేత ప్రభని నింపండి నాయన నా తండ్రి ప్రభావం తీర్పించిన తేజస్సులో ఉన్న దేవుడవు కాని ప్రభ మా సమీపంలో దిగివచ్చిన దేవుడో ప్రభ మా అంతరంగంలో ఎరిగిన దేవుడో ప్రభ మా ప్రార్థనలు ఆలకించిన దేవుడవు నీకే వందనాలు వందనాలు స్తు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి ఈ సాయంత్రకాల సమయం మంది వాక్యం చెప్పిన బిడ్డని నీ యొక్క శిల్వ చాటిని నా ప్రభాన తండ్రి మీ మాకు బోధించుటకు ప్రభా మీరిచ్చిన కృప కొరకే వందనాలు ప్రతి ఏది మాట్లాడలో సమస్తం ఎరిగిన దేవుడవు గొప్ప కారణం మా యొక్క జీవితాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం బిడ్డల మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రండి ప్రత్యేక రీతిగా ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరిని ప్రభావతని ఆయుతపరచండి విశ్వాస సహితమైన ప్రార్థనతో ప్రభావం మేము ముందుకు సాగుతుండగా మా మధ్య మీరు వచ్చి ప్రభా మా ప్రభావం మరి మీరు మాట్లాడండి మాతో ప్రభానతండి మీరే గొప్ప కారణం అంతకాల సమయమందు ప్రభా తిస్తూ పరిశుద్ధ నామం చెల్లించుకుంటూ ఏ సై శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన దీపా సిస్టర్ ఉన్నారు పాట పాడతారు సంపత్ బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారా ఉన్నాను ఓకే దీపా సిస్టర్ మీరు పాట పాడండి రాయ గలమా కవితలతో వర్ణించ గలమా తలలతో వివరించ గలమా నీ మహోన్నతమైన ప్రేషే ఆరాది ఆరాను ఆరా ఆరాధిను వే నా తండ్రి నను విడువ ఎడబాయను రా రాజువు నీవే నా తండ్రి విడువవు ఎడబాయను కలములతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా ప్రే చాను నీ మహిమను వర్ణించు అంతరిక్షణి వర్ణించు నీ నీ కొరైదా పెంచోచువనో నీ కొరైదా పెంచోచు అన్ను సుగంధరూకాశ్ ఆరా రాధి నా త్రివిడబాయను ర రాజు మునివే నా త్రి వినివే నను విడువయడపయను కల్ముల్ల తో రాయ గల్ కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా శలు రోబులు నిత్యముని స్తీంచీ మహాదూతలు ప్రధాన దూతలు నీనాకే చోచ నవీ సేరాపురూలు న్య ము నవీ మహాదూతలు ప్రధాన దూతలుకే తిచన్ నవీవాణము నీ కొర కైద పెంచుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకైద పెంచుచున్నది ఆరాది ఆరాది ఆరా దిను రాయ గలమా కవిత వర్ణించ గలమా ప్రేస్ ద లాడ్ ఈరోజు మనకు వాక్యం పరిచయ చేయటానికి దిలీప్ బ్రదర్ ఉన్నారు బ్రదర్ ప్రేజ్ ద లాడ్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రైజ్ అక్క ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరు యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు నాకు అవకాశం ఇచ్చిన స్వప్న శిష్యుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరము తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి ప్రభువా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి గడిచిన కాలం అంతా ఈ దినం ఈ క్షణం వరకు ప్రభువ తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నైనా తండ్రి ప్రతి దినమునైనా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానని మాకు సెలవిచ్చిన దేవ నువ్వు నమ్మదగిన దేవుడు అగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తను కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడై తండ్రి మా మధ్యలో ఉన్నారని తండ్రి మీ యొక్క సన్నిధి మీ యొక్క ఆత్మనైనా మాతో ఉన్నదని మేము సంపూర్ణంగా నాయన మేం నమ్ముచున్నాము తండ్రి తనని బట్టి నాయన నీకు వందనాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఇదిగో నా తండ్రి గొప్ప దేవుడ ఈ లోకంలోనైనా మేం పాపులమై ఉన్నప్పుడు భక్తిహీనులమై మా పాపముల చేత మా అపరాధముల చేత మేము చచ్చిన ఉన్నప్పుడు నశించి నిత్య నరకానికి పాత్రులమై ఉన్నప్పుడు నాయన తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి త్వ మీ ఒక్కగానొక్క కుమారుడు ప్రభు అయిన ప్రభుని నాయన ఈ లోకంలోనికి నాయన నువ్వు పంపించి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి మీ రాజ్యానికి నాయన ఒక యాజకులుగా నాయన మమ్మల్ని చేసుకున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము చీకటిలో ఉన్న మమ్మల్ని నాయన మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినందుకు నాయన రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనంగుగా నాయన మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విలువలేని మమ్మల్ని నాయన తండ్రి మీ యొక్క అమూల్యమైన రక్తము బెర్రపిల్ల వంటి రక్తము నిష్కలంకము వంటి రక్తమునైనా తండ్రి పాపులమైన మా కొరకునైనా ఆ కలవరి శిలువులో కార్చిన ఆయన ఏ మాత్రము విలువలేని నాయన మాకు విలువనిచ్చి నాయన మీ సొత్తుగా మార్చుకున్నందుకు ఆయన మా శరీరాలను ప్రభువ నీ యొక్క ఆలయం మందిరములాగా నీ యొక్క నివాస స్థలములుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలయ్య ఒకప్పుడు దాస్యములో ఉన్న మమ్మల్ని ఇప్పుడు దత్తపుత్రులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అవునయ్యా మా శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మేము దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు అయ్యా నాయనా నీవు మమ్మల్ని నీతిమంతులుగా మార్చి దైవ ఉగ్రత నుండి నాయన మీరు మమ్మల్ని కాపాడినందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి ఇదిగో నాయన మాలో ఏ యోగ్యత లేదు నాయన మాలో ఏ గొప్పతనం లేదు నాయన తండ్రి ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారం ప్రభు అలాంటి నాయన మమ్మల్ని ప్రేమించినయన ఏ రీతిగా నాయన నీ పరిచయం నిమిత్తమునైనా అయ్యా నువ్వు నిలబెట్టుకుని ఏరీతిగా నీ ప్రియులు ఎదుట ఈ రీతిగా నీ గురించి నాయన నేను మాట్లాడేటకు నీ వాక్యాన్ని బోధించుటకు ప్రభువ నువ్వు చూపిన కృపకైనయ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ ఇదిగో ఆయన ఈ చెప్పబడుతున్న వాక్యంలో ప్రభువ మీరు మాకు తోడుగా ఉండండి నా నోటికి నువ్వు తోడుగా ఉండు తండ్రిని యొక్క ఆత్మతో నింపు అయ్యా ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని స్థాపించుకోకుండా ప్రభువ ఎక్కడ కూడా నా స్వబుద్ధి నేను చేసుకోకుండా తండ్రి నీ వాక్యాన్ని బోధించులాగున సహాయము దయచేయండి తండ్రి ఈ యొక్క చెప్పబడే వాక్యమునైనా మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి అలాగే ఇందులో ఎవరైతే జాయిన్ అయినారో ప్రభువ తండ్రి అలాగే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభువ వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువాన్ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రభువ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి వారి అవసరాలు అక్రతలు కూడా తీర్చి ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెప్లీప్ చెప్పు బ్రదర్ ఇది తలుపు కనిపిస్తుంది ల్యాప్టాప్ కొద్ది పక్క జరుపుకో ఆ తలుపు కొంచెం జరుపుకో అది బ్యాక్గ్రౌండ్ అది ఇంకా కొంచెంగా డోర్ బంజే డోర్ బంజే డోర్ బంజే ఆ ఆ ఇప్పుడు పార్ల లేదు కేంద్ర బియాన్ించే వాక్యము పేజ్ కంట బ్యాక్ గ్రౌండ్ సెటర్ చూ ఆ రైట్ ఓకే ఆ రైట్ ఆ ఓకే ఓకే యిర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము హిర్మియా గ్రంథముల నుండి పదిహేడో అధ్యాయము పదో వచనంలో ఏం రాయబడిందంటే ఒకని ప్రవర్తను బట్టి వాని క్రియల పొలము చొప్పున ప్రతీకారము చేయుటకు యుహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏందంటే మన హృదయములను పరిశోధించువాడు యుహోవాయే కాబట్టిందుకు దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు మనందరికీ తెలుసు మన హృదయమే ఆయన ఆలయం కాబట్టి ఆ హృదయము అందుకు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల్లో మొదటిది మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో మీ పూర్ణ వివేకముతో మీ దేవుడైన యోహోవాను ప్రేమించడము మొదటి ఆజ్ఞ కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన మన హృదయాన్ని మనల్ని పరిశోధించకుండా దేవుడు ఏది చేయడు కాబట్టి ఈ యొక్క వాక్యమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఒకటో వచనంలో ఏముంది అంటే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు కాబట్టి మన గురించి మనము సాక్ష్యం ఇచ్చుకోకుండా మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అలా దేవుడు మనల్ని బట్టి ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన మనల్ని ప్రతి విషయంలోనూ ఆయన పరిశోధించువాడు ఆయన పరిశోధించిన తర్వాతనే దేవుడు సాక్ష్యం ఇస్తాడు కాబట్టి దేవుడు మనం చూస్తే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచనంలో దేవుడు అబ్రహామును కూడా ఆయన పరిశోధించాడు అబ్రహాముకి బిడ్డలు లేరు నూరేండ్ల వయసు అలాంటి రుద్రుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి బిడ్డనిచ్చాడు అంతకుముందు బిడ్డలు లేనప్పుడు అబ్రహాము ఎంతో దిగులుండే దేవుడు నన్ను ఎంతగా దీవిచ్చాడు ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాని నాకేమిచ్చినా నేను పిల్లలు లేరు అనే భావము ఆయనలో ఉండేది ఎప్పుడైతే దేవుడు దర్శనమందు ఆ వాక్య రీతిగా దేవుడు ఆయనతో మాట్లాడము ఆకాశం వైపు చూపించడము నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె అని ఉంటదని దేవుని వాక్యము ఆయన ఎద్దకొచ్చినప్పుడు అబ్రహాము నమ్మిండు కాబట్టి అబ్రహాము నమ్మిండు కాబట్టి అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని మనం బైబిల్లో చూసాం ఎప్పుడైతే అబ్రహాముకు ఇసాక్ అనే కుమారుడు పుట్టినప్పుడు దేవుడు అబ్రహాముని పరిశోధించాడు ఎందుకంటే ఆయన పరిశోధించే దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు ఆయన పరిశోధించకుండా పరీక్షించకుండా పరిశీలన చేయకుండా దేవుడు సాక్ష్యం ఇవ్వడు కాబట్టి అబ్రహాము లేకలేక వృద్ధాప్యములో అతనకు ఇస్సాకు అనే కుమారుడు జన్మించాడు కాబట్టి అప్పటి వరకు లేని ఆయనకి ఆ బిడ్డ కలిగినప్పుడు ఎంత ప్రేమ ఉంటది ఎంత ఆ బిడ్డ పట్ల మమకారం ఉంటుంది ఆప్యాయత్ ఉంటుంది కాబట్టి అంతగా తాను ప్రేమిస్తున్న ఇస్సాకును దేవుడు బలి అర్పించమంటున్నాడు మనము చెప్పడానికి మనకు ఈజీగా ఉండొచ్చు కానీ చేయడము చాలా చాలా కష్టం మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చి దేవుడు మనకేదన్నా ఇచ్చి దాంట్లో కొంత మనం ఇవ్వడానికి మన హృదయాలు ఒప్పుకోవు అలాంటిది వంద ఏళ్ల వయసులో దేవుడు లేక లేక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటది ఎంత ఆప్యాయత ఉంటుంది అనురాగం ఉంటుంది కాబట్టే దేవుడు అబ్రహామును తన కుమారుని విషయంలోనే పరిశోధించగలిగాండు ఎందుకు తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానిలోనే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు ఎందుకు ఆయన నిమిత్తము నువ్వు దానిని విడిచిపెట్టడానికి అందుకే కదా నాకంటే తల్లినైనాను తండ్రినైనను అక్కనైనను చెల్లెనైనను భూములనైనను వీటన్నిటినీ విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడని ఎందుకు చెప్పాడు చూడండి సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను అప్పుడాయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పెను ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా దేవునికి బదులు పలకలేదు ఎందుకంటే దేవుడు ఆకాశం వైపు చూపించి నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువలే ఉంటుందని సెలవిచ్చిన దేవుడే తనకు లేకలేక బిడ్డగలగడానికి ఆ బహుమానాన్ని ఆ స్వాస్థ్యాన్ని దేవుడే అబ్రహానికి ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చిన దేవుడు తిరిగి తన కుమారున్ని బలి అర్పించమంటున్నాడు ఆ బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా దేవుని యొక్క మాటకు ఆయన వెనుకకు తీయలేదు చూడండి కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు దేవుడు అబ్రహాముతో మాట్లాడిండు వెంటనే అబ్రహాము ఏం చేసిండు దేవుని యొక్క పిలుపుకు దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు అందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండగలిగాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు అయింది దేవునికి ఎందుకు స్నేహితుడిగా అయింది అతను దేవునికి లోబడే జీవితం ఆయనలో ఉంది ఈ రోజు మన జీవితాల్లో మనము ఎంత మట్టుకు మనము దేవునికి లోబడగలుగుతున్నాము ఎంత మట్టుకు దేవుడు మనకు చెప్పింది దేవుని ప్రకారంగా చేయగలుగుతున్నాము అన్నది మనం పరిశీలించుకోవాల పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంతకట్టి తన పని ఒక ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటుకొని దహన కట్టెలు చీల్చి లేచి దేవుడు తను చెప్పిన చోటికి వెళ్ళను అబ్రహాము జీవితము విధేయత చూపిస్తున్నా ఈరోజు దేవుడు కూడా మనల్ని ప్రతి విషయంలో ఆయన పరిశోధించేవాడు ప్రతి విషయంలో దేవుడు మనల్ని పరిశీలించేవాడు పరీక్షించేవాడు కాబట్టి మనం ఏం చెయ్యాలా ఆ దేవుని యొక్క మాటకు లోబడాలి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అబ్రహము దేవునికి బదులు పాలకలేదు ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుడు చెప్పినట్టు మనం చేసేలా అలా చేస్తున్నామా లేదా అని దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు ఎందుకు హృదయాన్ని పరిశోధిస్తాడంటే ఆ హృదయమే అన్నిటికంటే ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగింది దేవుని ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తాము దాన్ని మనము వదులుకోలేము చూడండి అలా వదులుకోని వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు వాళ్ళ హృదయం చేత మోసపరచు పడిన వాళ్ళు ఉన్నారు దేవుడు అడుగడుగున ఆయన పరిశోధిస్తాడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు కాబట్టి అబ్రహామును కూడా దేవుడు పరిశోధించగలిగాండు ఎక్కడా తాను ఎక్కువగా ప్రేమిస్తున్నా తను ఒక్కగానొక్క కుమారుడైన విషయంలోనే అంటే ఎంత ఆ బిడ్డ మీద అబ్రహాముకి ప్రేమ ఉందో ఎంతగా అబ్రహాము ఆ బిడ్డను ప్రేమిస్తుండో దేవుడు చూశాడు కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న తన బిడ్డను నా మాట కాదనక అబ్రహము నేను చెప్పినట్టు చేయగలడా అనే ఆ ఒక ఉద్దేశం నిమిత్తమే దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఈ రోజు దేవుడు మనల్ని ప్రతి విషయంలోనే అలానే పరిశీలిస్తాడు చూడండి ఎప్పుడైతే దేవుడా ఆ మాట చెప్పినప్పుడు మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడిదతోని ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చిదేమని చెప్పి చూడండి ఏడో వచనము ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకతడు ఏమి నా కుమారుడని అప్పుడతడు నిప్పును కట్టలు ఉన్నవి గాని దహనబలికి గొర్రె ఏది అని అడగగా అబ్రహాము కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాడు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇసాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారున్ని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవద్దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని అతన్ని పిలిచెను అంటే ఇక్కడ తనను ఎక్కడ సందేహిస్తాడు దేవుడు ఏం చెప్పిండు నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలే ఉంటదని చెప్పి దేవుడు తన ద్వారా చేయిస్తుంది ఏ బిడ్డనైతే అబ్రహాము ప్రేమిస్తున్నాడో ఆ బిడ్డనే తన చేతులతో పెంచిన బిడ్డనే తన చేతులతో ఆడించిన బిడ్డనే దేవుడు ఏం చేపిస్తున్నాడు అతన్ని బలీమంటున్నాడు ఇది మనకు చాలా సింపుల్ గా ఉంటది కానీ ఆచరణలో పెట్టడము క్రియారూపకము చేయడము అసాధ్యం అన్నమాట ఎందుకంటే ఆయన నిమిత్తము మనం దేని విషయంలో కూడా మన జీవితంలో త్యాగం ఉండదు దేని విషయంలో కూడా మనము దేవుని పిలుపుకు గాని దేవుని యొక్క మాటకు గాని దేవుడు చెప్పిన విషయంలో చేసే విషయంలో కాని దేని విషయంలో కూడా మనుషుల్లో ఈరోజు త్యాగము లేదు దేవుని నిమిత్తము తన కుమారుణ్ణి కూడా బలివడానికి అబ్రా త్యాగం చేసుకోగలుగుతున్నాడు అది దేవుడు పరిశోధించాడు ఈరోజు ఆ దేవుని నిమిత్తము ఆనాడు అపోస్తులైనా గాని దేవుని సువార్త నిమిత్తం వారి జీవితాలు ఈరోజు అంతగా వాళ్ళందరూ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వాళ్ళు అంతగా వారి జీవితంలో త్యాగం చేసుకుంటే ఈనాడున్న క్రైస్తవులు అవి ఏవి కూడా చేయరు పైకి గార్బాటాలుగా చెప్పుకుంటున్నారు ఎక్కడ కూడా దేవుడు వారి హృదయాన్ని చూస్తే ఏ కొంచెంలో కొంచెం కూడా మంచితనం కనిపించదు వాళ్ళ హృదయాల్లో ఎక్కడ కూడా తగ్గింపు ఉండదు కానీ వాళ్ళు ఎలా ఉంటారు అని మనం ఈరోజు చూసే వాక్యంలో తెలుస్తుంది ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో ఈరోజు దేవుడు పరిచయ నిమిత్తము సువార్త నిమిత్తము మనల్ని వెళ్లమన్నా చోటికి కూడా వెళ్ళలేని స్థితిలో ఆ దౌర్భాగ్య స్థితిలో ఈనాడున్న దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఉన్నారు ప్రతి దానికి కారణాలు చెప్పుకునేవాళ్ళు ప్రతి విషయములో నెపములు చెప్పేవాళ్ళు దానిమీద దీని మీద చూడండి నువ్వు ప్రతి విషయములో నీ జీవిత కాలం బ్రతికిన దినములంతా ఈ నెపములు ఈ కారణములు చెప్పుకుంటే ఎప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు నువ్వు త్యాగం చేసుకోగలవు అలా నువ్వు త్యాగం చేసుకోలేకపోతే నువ్వు దేవునికి ఎట్లా స్నేహితుడిగా ఉండగలవు ఎట్లా దేవుడు నీతో సహవాసం చేసి ఉండగలడు చూడండి యేసు ప్రభువే తన జీవితాన్ని ఎక్కడ ఆయన త్యాగం చేసుకున్నాడా లేదా అంత గొప్ప దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు ఆయన పాత నిబంధనలో ఎలా ఉన్నాడు కొత్త నిబంధనలో ఆ దేవుడు ఎలా ఉన్నాడు అంతగా ఎందుకు తనను తాను రిక్తునిగా చేస్తుంది నశించిపోతున్న వారి కొరకే కదా మనలాంటి పాపులమైన వారు ఇలా భేదం ఏమి లేదు మనుషులందరూ పాపం చేసినోళ్లే కదా ఆ పాపం వలన వచ్చి జీతము మరణము కాబట్టి అది మండుతున్న అగ్నిగుండములో పడే మరణము కాబట్టి అది అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరిచిన స్థలమే తప్ప దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డ మనుషుల కొరకు సృజించింది కాదు దేవుడు దాన్ని కాని ఎప్పుడైతే అవ్వ ఆ పాపము ఆదాము పాపం వల్ల ఆ శిక్షకు మనుషులు లోనైనారు కదా ఆ పాపాల నుండి విడిపించి ఆ పాపాల నుండి మనుషులను రక్షించి దేవునితో ఉండాలని కదా తను కూడా దేవునితో ఉండడాన్ని ఆ సమానంగా ఉండడాన్ని కూడా విడిచిపెట్టాడే సుప్రభు అంతగా దేవుడు తనను తాను తగ్గించుకొని తనను తాను త్యాగం చేసుకోగలిగితే ఈరోజు ఆ క్రీస్తు కలిగిన మనుసు ఎవరిలో ఉంది అలా క్రీస్తు ప్రేమ కలిగి ఈరోజు ఎవరు జీవిస్తున్నారు చూడండి దేవుడు పరిశోధిస్తాడు ఎవడిలో ఆ హృదయములో ఆ భావం ఉంది ఎవడి హృదయములో ఆ తపనుంది నా మనస్సు ఎవరు ధరించుకున్నారు నా ప్రేమ ఎవరు కలిగి ఉన్నారు నేనెలా నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను ఇదిగో నా పోలికలో నా స్వరూపంలో చేయబడిన ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళలో ఎవరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నప్పుడు యేసు దేవుడే కదా ఆయన ఎన్ని ప్రాంతాలు ఎన్ని చోట్ల ఆయన సంచారం చేశాడు ఈరోజు మనం మన జీవితాలను పరిశీలించుకోవాలా ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు పరిశోధిస్తాడు నీకు అసలు నశించిపోతున్నా ఆత్మల పట్ల ఆ భారం నీకుందా ఎన్ని సంపాదించుకున్నా ఈ లోకంలో నువ్వు ఎన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా నీ జీవితంలో నువ్వు కొంతమందినంటే కొంతమందినైనా నువ్వు రక్షించుకోలేకపోతే నీ పిలుపుకు నువ్వు లోబడకపోతే నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేసుకోలేకపోతే ఆ త్యాగం చేసుకున్న వాళ్ళందరూ వ్యర్థులుగా మిగిలిపోతారు వారి జీవితాలకు విలువ లేదు ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట అది కాబట్టి అబ్రహం విషయం ఎందుకు చెప్తున్నానంటే అతను త్యాగము చేసుకోగలుగుతాడా చేసుకోలేడా తన బిడ్డ మీద ఉన్న ప్రేమ తన బిడ్డ మీద ఉన్న మమకారము తన బిడ్డ మీద తనకున్న ఇష్టము నా మాట ప్రకారంగా ఉంటాడా నా మాటను అతిక్రమిస్తాడా చేయగలుగుతాడా చేయలేడా ఇదే దేవుడు చూశాడు ఈరోజు దేవుడు అలా ఎన్ని విషయాలలో మన పరిచయ విషయంలో దేవుడు మనల్ని పరిశీలించుంటాడు ఈ రోజన్నా నీ జీవితంలో ఒకరోజన్నా నువ్వు అట్లా ఆలోచించగలుగుతున్నావా ఎందుకంటే మనుషులు ఈ ఆలోచనలో లేరు వారి జీవిత కాలం చెప్పుకుంటున్నారు జీవిత కాలం ఒక సాకుగా చూపిస్తున్నాడు దేవుడు చదువు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన బారినిచ్చిన బిడ్డలనిచ్చిన తల్లిదండ్రులనిచ్చిన ఆస్తులు ఇచ్చినా ఇవన్నీ ఇచ్చింది దేవుడెందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఆయన మనకేం చదువుతున్నాడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు నువ్వెలా అయితే రక్షించబడ్డావో నీ ద్వారా ఇతరులు రక్షించబడాలనే కదా ఈరోజు ఆ క్రీస్తు కలిగిన మనస్సు ఆ క్రీస్తు కలిగిన ప్రేమ ఆ క్రీస్తును పోలి ఈ రోజు లోక ఎంత మంది జీవిస్తున్నారు ఎక్కడా నీ జీవితంలో దేవుని కొరకు దేని విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయి త్యాగం చేసుకుంటున్నావు ఇది గ్రహించుకోవాలా దేవుని కన్నా ఎక్కువగా ఏది మనం ప్రేమించినా అది భార్య బిడ్డలైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్కజల్లులైనా ఇల్లులైనా ఆస్తులైనా సంపద ఏదైనా అవన్నీ కూడా క్షయమైపోయేవే ఎందుకు ఏవి కూడా నువ్వు తీసుకెళ్లలేవు నీ క్రియలన్నీ ఎంటాయి లోకంలో దేవుని కొరకు నువ్వు చేసుకున్న త్యాగానికి ప్రతిఫలం ఉంటది దేవుడు అబ్రహాము విషయంలో తను త్యాగం చేసుకోగలుగుతాడా నా మాట విని నేను పిలిచిన పిలుపుకు లోబడి నేను చెప్పినట్టు చేయగలుగుతాడా లేదా ఆ చేయడానికి బిడ్డ అడ్డుగా ఉంటాడా ఎందుకంటే పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటది అట్లాంటి బిడ్డని తన చేతులతో పెంచిన బిడ్డని తన చేతులతో బలి వాళ్ళంటే కానీ అబ్రహం ఎక్కడ కూడా దేవుణ్ణి ఆయన అనుమానించినట్టు దేవుని పట్ల సందేహపడినట్టు ఎందుకు ప్రభావా నా ద్వారా ఇలా చేయిస్తున్నావని మాట్లాడినట్టు ఎక్కడా బైబిల్లో లేదు ఉట్టిగా దేవునికి స్నేహితులు గారు ఉట్టిగా దేవునికి ఎవరు బహుప్రియులు గారు ఉట్టిగా ఎవరు దేవుని ద్వారా రేపటి దినము బహుమానమే గాని కిరీటమే గాని ఇవి ఏవి పొందుకోరు త్యాగం లేకుండా జీవించే వాడు కూడా వీటికి అనర్హుడే ఎవడైతే వాడి జీవితాన్ని త్యాగం చేసుకుంటాడో ఎవడైతే ఆ దేవుని నిమిత్తము తన సమయాన్ని ప్రతిది ఆ ప్రభు కొరకు త్యాగం చేసుకుంటారో వాళ్లే గొప్పవారిగా రేపటి దినం దేవుణ్ణి ఎదుటూ ఉంటారు ఆ ప్రభువే తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు అపోస్తులు ఎందుకు చనిపోవాలా వాళ్ళకు లేరా భార్యలు బిడ్డలు వాళ్ళకు లేరా తల్లిదండ్రులు దేవుడు చనిపోమని ఇప్పుడు చెప్పట్లేదు నువ్వు వెళ్ళగలిగిన చోటికి నువ్వు పోగలిగిన చోటికి చెప్పగలిగిన స్థలానికన్నా వెళ్ళి మనల్ని చెప్పమంటున్నాడు కానీ ఈరోజున్న దేవుని బిడ్డలు అవి చేయలేని వారిగా ఉంటున్నారు ఒక సేవకుణ్ణి అడిగితే అయ్యా మీ ఊర్లో వీధి సువార్త పెడదామంటే ఇదిగో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది ఇది ఇట్లా ఉంది దేవుడు ఒక టైం ఇస్తాడు ఆ టైంలో పోయి చదుమంటున్నారు ఈరోజు నీ కళ్ళ ముందు చూస్తే నశించిపోయే వాళ్ళ పట్ల నీకు నిజంగా యశు ప్రభు మనసు ఉందా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన చూడండి అప్పుడు ఆది కాండము ఇరవై అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బంధించి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవధూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని అతన్ని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా అంటే అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు దేవుడు స్వరం నీ దగ్గరకు వస్తే నీ జీవితంలో ఇదే ఉండాల చిత్తము ప్రభువా ఎందుకు నీ చిత్తము నీ ఉద్దేశము నీ ప్రణాళిక నీ సంకల్పము నెరవేర్చకు నేను ఎల్లప్పుడూ సిద్ధపడి ఉన్నాను అని నువ్వు రెడీగా ఉండాలా ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పమన్నా దేవుడు పలాని స్థలానికి వెళ్ళమన్నా మనకి ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు చేయగలవు ఆ ఆశ ఆ ఆసక్తి ఆ బారం నికుంటే ఆ ప్రభు కొరకు ఎంతగైనా నువ్వు త్యాగం చేసుకోగలవు ఈరోజు ఎక్కడున్నారండి త్యాగం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఎవరి జీవితంలో ఏసు ప్రభు కలిగిన మనస్సు ఏసు ప్రభు కలిగిన ప్రేమ ఆయన లాంటి చేసుకునే స్వభావము తగ్గింపు స్వభావము ఆత్మల పట్ల ఆ సిలువలో ఆయన కలిగిన ఆ దప్పిక ఈరోజు ఎక్కడ ఉంది సేవకుల్లో వాళ్ళ బిడ్డలు వారి భార్యలు వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ సొంత కార్యములు చూసుకుని జీవిత స్వార్థపరులుగా జీవించే వాళ్ళే దప్ప ఈరోజన్నా ప్రభు కార్యం చేసేవాళ్ళు ఉన్నారా చూడండి దేవుడు మనకి లేని ప్రతిదీ ఇస్తాడు ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇస్తాడు ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమవుతుంది దేవుని చిత్తానికి అదే అడ్డవుతుంది ఈ ఉద్యోగాన్ని నెపముగా చెప్పి ఈ ఉద్యోగాన్ని సాకుగా చెప్పి జీవిత కాలం అంతా వాళ్ళ పిలుపును పోగొట్టుకుని ఈరోజు ఎంతో మంది వ్యర్థులుగా మిగిలిపోయిన చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నా అంటే అబ్రహాం అంటున్నాడు దేవుని పిలుపుకు చిత్తము ప్రభువా అంటే నువ్వు చెప్పిన పని చేయడానికి నేను సిద్ధపడున్నాను ఈ రోజు నీ జీవితంలో అలా దేవుని పని పనిచేయడానికి ను సిద్ధంగా ఉన్నావా ఒకవేళ దేవుని స్వరం నీ దగ్గరకు వస్తే దేవుని వాక్యము అనాడు బాప్తి స్మిర్చి యోగాని వస్తే వెంటనే ఆ చిత్తానికి లోపడ్డాడు ఆయన ఈరోజు ఎన్ని దేవుని స్వరం నీ వస్తుంది నీ జీవితంలో నువ్వు చూడండి అప్పుడు అంటున్నాడు ఏ అప్పుడు ఆయన ఆ చిన్నవాణ్ణి మీద చెయ్యి వెయ్యకుము అతనిని చేయకము ఇక్కడ ఒకటి దేవుని చిత్తానికి దేవుని యొక్క పిలుపుకు దేవుని పని మనం చేయడానికి మనం ఉంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో బాధపడతామో దానికి ఏమీ కాదు ఎందుకంటే నమ్మదగిన వాడు భార్యను విడిచి వెళ్లమన్నాడని ఆ భార్యకి దేవుడేం కానీ ఈరోజు ఇదే భార్య అభ్య మనుషులు వాళ్ళ మాటలు విని ఆ మనసు చెరుపుకుంటున్నారు అవ్వ మనుసు ఎంత సర్పం జరిపింది యుక్తి చేతనే చూడండి ఈరోజు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడానికి నువ్వు ఉన్నావా దేవుని మాట దేవుడు చెప్పడానికి చేయడానికి నువ్వు ఉన్నావా ఎవరి మాట వినడం న్యాయము చూడండి ఈరోజు ఇదే అందుకు దేవుడు వీరు తన ఇంటి వారే తనకు శత్రువులు అన్నాడు ఎందుకు వాళ్లే విరోధంగా ఆటంకంగా ఉంటారు ఎందుకు ఎవరో బలహీనంగా ఉన్న వాళ్ళని వాడుకోవాల ఎందుకు బలవంతుని పడగొట్టడానికి అందుకు దేవుడు మనల్ని నానా విధాలుగా దుష్టుడు శోధిస్తుంటాడు కాని శోధనకు నిలిచిన వాడై వాడే కదా నిత్య పొందుకునేవాడు చూడండి దేవుడు అంటున్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వినతీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడు నిజంగా దేవునికి భయపడేవాడు ఆయన పిలుపుకు లోబడినవాడే అటు ఆయన చెప్పిన మాట చేయడానికి ఎల్లప్పుడూ సన్నదుడై సిద్ధపడినవాడే భయపడినవాడు ఈరోజు ఈ భయం లేదు అలా దేవుని స్వరానికి దేవుని పిలుపుకు లోబడేవాళ్ళు లేరు ఏదో గుడ్డిగా భక్తి చేసుకోబోతున్నారు కానీ క్రైస్తవులు గ్రహించుకోవాలా ఎందుకు స్త్రీలు లేని విశ్వాసము ప్రాణము లేని శరీరము లాంటిదని నువ్వు ఎంత భక్తి పరురాలు అయినా ఎంత విశ్వాసులువైనా తలాంతుల్ని అభివృద్ధి పరుచుకున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు తలాంతుల్ని అభివృద్ధి పరుచుకున్నాడు ప్రతి దానికి లెక్క అప్పజెప్పవలసిన వారు మనం అలా రక్షణ పొందినం కాబట్టి మేము పరలోకంలో ఉంటామంటే కాదు దేవుడు చెప్పిన ప్రతి నియమం మనం పాటించాల మీరు ఒకరిని ఒకరు క్షమించుకోమన్నాడు ఎందుకు నేను మిమ్మల్ని క్షమించలాగునా మీరును ఒకరిని క్షమించుకోండి అలా క్షమించుకోకపోతే రేపటి దినం నేను మీరు ఎదుట నిలబడితే నేను మిమ్మల్ని క్షమించను మీరు కనికరము చూపని వారైతే నేను కూడా మీ పట్ల కనికరము చూపనన్నాడు ఈ వాక్యాలు ఎందుకు ఈరోజు మనుషుల హృదయాల్లో లేవో అవి చూసినప్పుడు వినినప్పుడు గ్రహించినప్పుడు నా జీవితం ఎలా ఉంది కదా ఎందుకు ఆలోచించుకోరంటే వీళ్ళు ఏసు ప్రభుని నమ్మినోళ్ళు కాదు ఏది సిలువలో వేలాడి చనిపోయిన ఏసు ప్రభుని నమ్మినోళ్ళు కాదు ఆయన నమ్మినోళ్ళు అయితే ఆయన మాట వింటారు నా గొర్రెలు నా స్వరం వెంటే అన్నాడు ఎందుకు వాటికి నేను నిత్య జీవం ఇచ్చానన్నాడు దేవుడు ఆయన గొర్రెలైతే ఆయన స్వరాలు విన్నప్పుడు ఈ మాట యేసు ప్రభు చెప్పాడు కదా ఆ చెప్పిన మాటకి లోబడాలి కదా ఎవరు లోబడుతున్నారు ఎవరి జీవితంలో ఆ భయం ఉంది ఈరోజు లేదు ఇది విని వాళ్ళకి కష్టమైన లేదా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కష్టమైన చెప్పిన నన్ను తిట్టుకున్నా నేను చెప్పి నిజము కాకపోదు అది సత్యము కాకపోదు ఒకనొక దినము దేవుని ఎదుట నిలబడ్డాక అప్పుడు అందరికీ అర్థమవుతుంది యశ్వభుయే చెప్పాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి ఎందుకు మేము అబ్రహాం సంతానం అంటే అది గర్వము ఈరోజు ఈ గర్వం ఉంది మనుషుల్లో అందుకు ఎక్కడ కూడా వాళ్ళ జీవితంలో పశ్చాత్తాప అన్నట్టు ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని అతిక్రమించి చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపం కలిగినట్టు మనుషులు కనిపించదు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాడే సుఖరావు ఒక కుమారుడికి పెద్దవాడి దగ్గరకు వచ్చి నేడు పోయి తోటలో పని చేయమన్నప్పుడు మొదటి వాడు ఇల్లాడు మొదట తన మనసు మార్చుకుని వెళ్ళి పని మనం చూసాం కానీ రెండో వాడు ఏం చదువుతున్నాడు నేను పోతాను అన్నాడు కాని పోయినాడుగా ఈ రోజున్న క్రైస్తవులందరూ ఆ రెండో కుమారుల్లాగానే ఉన్నారు ఇన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు చేశాం అని ఏ రోజన్నా చేసిన ప్రార్థనకి నీ జీవితంలో ఆ క్రియలు చేసినవంటే నీకు సమాధానం ఉందా ఇన్నిసార్లు మనం పశ్చాత్తా పడతాం ఎన్ని సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినావు ఆ ప్రార్థించిన మనము పశ్చాత్తాపడిన మనము ఆ మొదటి వాళ్ళలాగా మనసు మార్చుకునైనా సరే చెయ్యాలి కదా ఈరోజు చేయగలుగుతున్నామా ఈరోజు ఈ రీతిగా చెయ్యకుండా నిర్లక్ష్యంగా జీవించే ఏ వ్యక్తి కూడా ఒకనొక దినము తప్పించుకోలేడు నా జీవితము నా ఇష్టము నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఒకవేళ చెప్పేవాళ్ళనైనా నేను అనుకుంటే ధనవంతుడు చూడండి పాతాళంలోకి పోయి అంతగా బాధపడుతున్నాడు తనకు లేదు మారుమోన్స్ చూడండి కాబట్టి ఈ అబ్రహము విషయంలో ఎందుకు దేవుడు అన్నాడంటే అబ్రహము అక్కడ తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పించడానికి కూడా త్యాగము చేసుకునే విషయంలో వెనుకాడుగలేదు దేవుని మాట వినే విషయంలో వెనుకకు తీయలేదు ఈ రోజు నీ జీవితము నువ్వు ముందుకు సాగుతున్నావా వెనుకకు తీస్తున్నావా రెండు మూడు సంవత్సరాల కింద ఉన్నప్పుడు దేవుని పట్ల ఉన్న ఆ పరితపము ఆ సేవ చేయాలన్న భారము ఆ ఆసక్తి ఆ చెయ్యాలన్న తపన ఈ రోజు నీకెందుకు లేదు నీకు అర్థమవ్లేదా నీ హృదయము త్రిప్పి నీ మనస్సు త్రిప్పి అందుకు గ్రహించుకోలేకపోతున్నారు ఈ రోజు ఒకప్పుడు మనుషులకు ఉన్న ఆ ఆసక్తి ఆ దేవుని పట్ల చేయాలన్న ప్రేమ ఆ పట్టుదల ఈరోజు లేదు దాని అర్థమేంది నీ మనసు నీ హృదయము తిప్పివేయబడ్డాయి ఈరోజు అనేకులు అలా పడుతున్నారు అనేకులు చల్లారిపోతున్నారు అనేకులు లోకానుసారంగా లోకంలో కలిసిపోతున్నారు మేము రక్షించబడ్డామే దేవుడు మమ్మల్ని ఒక పని నిమిత్తం ఏర్పరచుకున్నాడే దేవుడు మమ్మల్ని ఆయనని మహిమపరచడానికి మాకు తలాంతులు ఇచ్చాడే మాకు ఒక పరిచయం చేయమన్నాడే మా ద్వారా దేవునికి ఒక ప్రణాళిక ఉందే ఇది మర్చిపోయినారు ఈరోజు అది మర్చిపోయి వాళ్ళ హృదయాలు త్రిప్పి వేసుకొని వాళ్ళ మనసులు చెరుపుకొని ఈరోజు జీవిస్తున్నారు ఈ వాక్యం వింటున్న నీ జీవితం అలా ఉంటే నువ్వు పరిశీలించుకో అడుగాల దేవుణ్ణి ప్రతి దానిలో నేను మంచోన్ని నానంత మంచో లేడు అని ప్రతి విషయంలో మనల్ని మనం హెచ్చించుకుంటే ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం గుర్తింపు పొందాం అడగాల కాదా నా హృదయంలోకి వెళ్లి నన్ను శోధించు ప్రభు నన్ను పరిశీలించు ప్రభు నన్ను పరీక్షించు ప్రభు ఇక నేను దేని విషయంలో నీకు తక్కువపోతున్నాను ఇక దేని విషయంలో నీకు లోబడకుండా ఉంటున్నాను ఇక ఏ విషయంలో నువ్వు చెప్పినట్టు చేయలేకుండా ఉన్నాను అని ఏ రోజన్నా ఈ ప్రార్థనలు చేస్తారా ఈరోజన్నా దేవుని నా పని దేవుని పట్ల ఏంది నేనేం చేయాలని దేవుని నా పట్ల కోరుకుంటున్నాడు నా ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంది అని ప్రార్థనలు చేస్తామా చూడండి కాబట్టి అబ్రహం విషయంలో అతను తన కుమారుణ్ణి తను ప్రేమించిన ఇస్థాకుని బలి ఇవ్వడానికి కూడా అంటే త్యాగం చేసుకోవడానికి కూడా దేవుని విషయంలో వెనుకకు తీయలేదు ఈరోజు మన జీవితాలు అబ్రహం లాగా ఉండాల ఎందుకంటే మన హృదయము దేవుడు పరిశీలించేవాడు అబ్రహం హృదయంలో బిడ్డ ఉన్నాడు అంత బిడ్డ మీద ప్రేమ ఎక్కువైపోయింది ఇంత ప్రేమ ఎక్కువైన ఈ బిడ్డ విషయంలోనైనా నా మాట ముందుకు సాగకుండా ఏమన్నా వెనుక తీస్తాడేమో నేను అడిగినాను కాబట్టి తన బిడ్డను ఇస్తాడా లేదా నా మీదేమన్నా అనుమాన పడుతాడా లేదా నన్ను ఏమన్నా అడుగుతాడా అని అన్ని విధాలుగా దేవుడు పరీక్షించాడు పుట్టిగా అబ్రహము వెళ్లి తన కుమారుని పెట్టాడంటే నువ్వు చెయ్యి ఆ మాట నీ కళ్ళ ముందు ఎవడో లేనోడో అడుక్కున్నవాడో ఎవుడో వస్తాడు వాడికి నీకు సమృద్ధిగా ఉన్న దాంట్లో కొంచెం కూడా పెట్టే స్వభావం హృదయాలు ఉండవు నీకు అన్నదమ్ముల్లో లేదా నీ రక్త సంబంధికులో వాళ్ళ స్థితిని చూసి కూడా జాలి పడే హృదయాలు ఉండవు ఈరోజు అర్థమే ఉన్నారు అందరూ బద్దశత్రువులాగా ఉన్నారు ప్రేమలు లేని వారిగా ఉన్నారు ఎక్కడ కూడా కనికరము చూపేవారిగా లేరు చూడండి ఇంకొక వాక్యము కీర్తనలు నూట అధ్యాయము ఇరవై మూడో వచనంలో నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము ఈ ప్రార్థన ప్రతి దినం అవసరం నన్ను పరిశోధించు ప్రభువ నన్ను పరిసీలించు ప్రభువ నన్ను పరీక్షించు ప్రభువ ఎక్కడ నీకు లోబడే విషయంలో గాని నీ మాట వినే విషయంలో గానీ నువ్వు చేయమన్న విషయంలో గాని ఎక్కడ నా జీవితము నీకు ఆయాసకరంగా ఉంది అని ప్రతి దినము దేవుని దగ్గర ఈ ప్రార్థనలు చేయాల ప్రతి దినము దేవుని దగ్గర మనం పశ్చాత్తా ఏదో వాక్యం ఏదో ఒకసారి వచ్చినప్పుడు ఆ టైంలో కన్నీళ్లు గార్చుకొని అవతలకు పోయి యథావీధిగా జీవిస్తే ఏం లాభము చూడండి నీ కాయసరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము అంటే దేవుడు మన హృదయాలు చూసేవాడు ఒకడి మీద ఇడికి అసూయ ఒకడి మీద వీడికి కలహం ఉందా కక్ష ఉన్నాయా భేదాలున్నాయా విమతాలు ఉన్నాయా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి హృదయంలో నుండే కదా వచ్చేది మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాట హృదయంలో నుండే కదా వచ్చేది కాబట్టి ఈ హృదయము ఎందుకు మోసకరమైంది ఎందుకు హృదయం గురించి దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటి తన పోలికలో తన స్వరూపములో ఈ మనుషులను ఈ మానవులను ఎందుకు నేను సృష్టించిన దేవుడు సంతాపపడి పడి బాధపడింది కూడా ఈ హృదయంలో ఉన్న చెడుతనాన్ని చూసినప్పుడే అంతగా హృదయాలుంటాయి కక్షలు కలిగి ఉంటారు పగలు కలిగి ఉంటారు కానీ చెప్పేవన్నీ దేవుని మాటలే వచ్చి అదే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు కానీ హృదయాలను మార్చుకోరు అన్నిటికీ అన్ని అడుగుతాం అయ్యా నన్ను పడగొడుతుంది నన్ను పాపములోకి నడిపిస్తుంది నీ వైపు నుంచి నన్ను త్రిప్పేస్తుంది ఇగో ఈ పాపిష్టి హృదయమే ఈ పాపిష్టి హృదయానికి నాకు స్వస్థతనివ్వయ్యా అని అడగరు అలా ప్రార్థనలు చేయరు మేము సేవ చేస్తే శాస్త్రులు పరిశీలు చేస్తుంది సేవే కదా వాళ్ళు ఎందుకు నరకం పోతున్నారు ఈ రోజు నువ్వు సేవకుడు లేదా నాలుగు దేవుని మాటలు చెబితే ను మంచోడు అయిపోతావా ఈరోజు నాలుగు దేవుని మాటలు చెప్పినంత మాత్రం నువ్వు సేవకుడు దేవునికి తగినట్టుగా నడుచుకోకుండా నీ జీవితంలో ఎక్కడ కూడా దేవునికి లోబడకుండా ఎక్కడ కూడా దేవుని మాట వినకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా శాస్త్రుల పరిశీలి ఎక్కడ ఉన్నారు చెప్పే లాగానే ఉన్నారు అని చెయ్యని వారిగా ఉన్నారు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే న్యాయాధిపతులు మూడో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇస్రాయలీలకును కణానీయులకు జరిగిన యుద్దములన్నిటినీ చూడని వారు శోధించి ఇస్రాయలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్దములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు అంటే దేవుడే వాళ్ళను వండనిచ్చాడు ఎందుకు వీళ్ళు ఎంత మట్టుకు భక్తి గలవాళ్ళు వీళ్ళెంత మట్టుకు విశ్వాసులు వీళ్ళెంత మట్టుకు నా మాటను గైకొని నా ఆజ్ఞలను గైకొని నాకు లోబడి వీళ్ళు ఎట్లా బ్రతుకుతారో లేదో దేవుడు ఇస్రాయేలీలను పరిశోధించాడు అబ్రహాము ఎట్లా పరిశోధించాడో ఇస్రాయేలీల విషయంలో కూడా అదే చేశాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి నాలుగో వచనము ఎహోవా మోసే ద్వారా తన తండ్రులకు చూడండి తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయేలీలను పరిశోధించుటకై ఆ జన్ములు చూడండి దేవుడు కావాలనే ఒక్కసారి నీ భార్యను కూడా వాడుకుంటాడు ఇంతాక ఎవరో మా ఇంటి విషయంలోనే ఉద్యోగం లేదు కదా ఉన్న డబ్బులు ఊర్లకి సేవల కంటే లోబడితే ఏమవుతుందండి చూడండి భార్య మాట విన్నవాడు బైబిల్లో వాడు ఏమైపోయాడు వినాలా ఏది అది దేవుని చిత్తాన్ని అడ్డగించే వినకూడదు మన పిలుపుని అడ్డగించే ఏది వినాలి అది ఉత్తమమా అది న్యాయమా అది దేవునికి అంగీకారమా అది దేవుని ఉద్దేశమా అవన్నీ గ్రహించుకోవాలా వాళ్ళు చెబుతారు ఎందుకు వాళ్ళు దుష్టిని సంబంధులు కాబట్టి ఈరోజు చాలా మంది ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళని వాడుకుంటున్నాడు దుష్టుడు ఎందుకు నిన్ను బడగొట్టడానికి వాళ్ళు చూపిస్తున్నాడు దుష్టుడు ఎందుకు ను ముందుకి కొనసాగకుండా ఉండడానికి ఈరోజు ఎంత మంది వాళ్ళ పిలుపులు అలా వ్యర్థులుగా పైన ఉన్నారు చూడండి దేవుడు నమ్మదైన వాడు కదా దేవుడు ఆశ్రయదు దుర్గమే కదా మనల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు కదా ఆయన చెప్పిండంటే దానికి ఒక ఆలోచన లేకుండా దేవుడు చవితాడు ఒక పని చేయమంటే దాని వెనక ముందు ఆలోచించకుండా ఆయన మనలాంటి నరుడా ఆకాశము భూమికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఆయన ఆలోచనలు తలంపులు ఉన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు మనం పోవాలి కదా ఈరోజు ఎందుకు పోవట్లేదు ఇదిగో ఈ భార్యలు ఈ బిడ్డలు వీళ్ళు నిన్ను అడ్డగేస్తున్నారు వీళ్ళు నీ పిలుపును నిన్ను చెడగొడుతున్నారు ఇది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు వీళ్ళని కారణంగా చూపించుకొని వీళ్ళని హేతువుగా చూపించుకొని ఈరోజు నువ్వు నీ పిలుపు విషయంలో వ్యర్ధుడు అయిపోతున్నారు ఎంత మంది లేరు లోకంలో ఒక పాస్టర్ గారు నాకు తెలీదు ఆయన జీవితం నేనేమన్నా చూసి వచ్చాను సంఘంలోకి వెళ్లి ఆయన బండి మీద వెళ్ళేటప్పుడు ఎందుకో చెప్పాను అయ్యా శ్రమ వచ్చినప్పుడు ఓపిక కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ఇదిగో ఆ దావిదు లాంటి బర్త్డే నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అని చెబితే ఆయనకి ఏమర్థమైందో ఆయనకి ఏం తెలుసుకున్నాడో నాకు తెలియదు సరే మా ఇంటి దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేసి ఇచ్చేటప్పుడు ఇదిగో భార్య ఎట్ది ఒకసారి వాళ్ళ మాటలు మనం పట్టుకుంటామని చదువుతున్నాడు ఆయన నాకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాడు ఆ మాటలు ఆయనని తాకినాయి వాళ్ళ భార్య ఒక కొడుకు ఒక పాస్టర్ గారిని నీకు పుట్టడమే మేము చేసుకున్న తప్పు అంటున్నారు ఇట్ట తయారైపోయారు ఎందుకు నీకు నీకు దేవుని మీద నీకు అనుమానం వస్తుంది అన్నట్టు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఏ స్థితిలో పెట్టినా నువ్వు సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుంటే వీటన్నిటిని లెక్క చేయవన్నట్టు అనేవాళ్ళు వంద అంటారు నిందించే వాళ్ళు నిందిస్తారు నేరాల మోపేవాళ్ళు వంద నేరాల మోపుతారు నీరుదయము దోషారోపణ చేయకపోతే నువ్వెందుకు భయపడాలా పౌరులు లాంటి వాడు ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు తనకు లేవా శ్రమలు తనకు రాలేద కష్టాలు ఇబ్బందులు చూడండి ఈ కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనము తప్పు చేస్తే ప్రభు దగ్గర పశ్చాత్తాపాడతాం దావీదు పాపం చేశాడు తన పాపాన్ని ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు పశ్చాత్తా పడ్డాడు చేతులు ముమ్మార్లు ఎరగనన్న ఆయన తర్వాత పశ్చాత్తా పడ్డాడు పశ్చాత్తా పడ్డాక చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాక అదే పాపాన్ని మరలా మరలా దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కదా పౌలు నేను వెనకకు చూడను ముందుకే చూస్తాను ఎందుకు చూడాలి వెనకకి చూడండి అయితే వీళ్ళు ఏం చేశారు దేవుడు కావాలని వాళ్ళ తండ్రులకి దేవుడు ఎట్లయితే ఆజ్ఞలు ఇచ్చాడో సెలవు ఇగో వీళ్ళు వీళ్ళు కదా వీళ్ళన్నా పాటిస్తారేమో అని కావాలనే వీళ్ళని ఈ అన్ని వాళ్ళ మధ్యలో దేవుడే పెట్టాడు ఒకసారి దేవుడే కావాలనే మనకి పరిస్థితులను పెడతాడు ఎందుకు నిన్ను పరిశోధించడానికి అన్ని సైతాం చేయుడు వాడు దేవుని ఆజ్ఞ లేకపోతే తల వెంట్రుక రాదన్నప్పుడు వాడు ఎట్లా వస్తాడు నీ దగ్గరికి వాడికి అవకాశం ఉంది వాడికి ఆమోదం ఉందంటే ఎవరు ఇవ్వాలా దేవుడు ఇవ్వాల దేవుడు ఇవ్వండి వాడు రాడు నీ దగ్గరికి కాబట్టి దేవుడే వీళ్ళని ఉండనిచ్చాడు ఇప్పుడు మనం అనొచ్చు కదా దేవుడు అన్యాయస్తుడు కదా అలా ఎందుకు చెయ్యాలా దేవుడే అలా వాళ్ళని కాడ పెట్టి వాళ్ళు వాళ్ళతో ఉంటారని తెలిసి దేవుడు ఎందుకు చేయాలంటే అదే కదండి పరిశోధించడం అంటే పరిశీలించడం అంటే పరీక్షించడం అంటే నీ భక్తి ఏంది నీ నమ్మకం ఏంది ఎంతగా నువ్వు దేవుని జీవితంలో లోబడేవాడివి నువ్వు ఎంత మట్టుకు విశ్వాసి ఎట్లా తెలుస్తుంది ఇట్లాంటి పరిస్థితులు దేవుడు పెడితే ఆ పరిస్థితులు నువ్వు నమ్మకంగా బతుకుతూ చూసినావా దాన్ని చూస్తాడు దేవుడు కాబట్టి వాళ్ళేం చేశారు యహోవా మోసే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయలీలను పరిశోధించుటకై ఆ జనములను వండనిచ్చను కాబట్టి ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారు కణానీయులు హిత్యులు అమోరియులు పెరిజీలు హివ్వీలు హెబసియులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనూ వారి కుమారులకు తమ కుమార్తె నిచ్చుచు వారి దేవతలను పూజించచ్చు వచ్చి కాని అబ్రహాంను పరిశోధిస్తే అబ్రహాం వెనుకకు కని ఇస్రాయేలును పరిశోధిస్తే వీళ్ళు చూడు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు భక్తిహీనులు కూడా ఉన్నారు ఈరోజు నువ్వు భక్తిహీనుడువా భక్తుడువా ముందుకు సాగేవాడిగా ఉన్నావా వెనుకకు తీసేవాడిగా ఉన్నావా దేవుడు ఏమని చెప్పాడు మీరు లోక సంబంధులు కారు అన్నాడు అవును మనం లోక సంబంధం కానీ ఎక్కడ లోకంలోనే పెట్టాడు లోకంలో పెట్టి నిన్నేం చెప్పిండు ఈ లోకము లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు కానీ ప్రేమించకుండా లోక స్నేహం చేయకుండా ఉంటున్నారా ఆనాడు ఇస్రాయల్ని అలా పరిశోధించాడు దేవుడు ఈనాడున్న క్రైస్తవుల్ని ఇలా పరిశోధిస్తున్నాడు చూడండి లోక సంబంధులు అని మనల్ని తీసుకెళ్లి పరలోకంలో పెట్టాల ఈ లోకంలోనే పెట్టాడు కానీ నీ పని ఏంది లోక మాలిన్యము నీవు అంటించుకోకుండా కాపాడుకోవడం నీ పని లోకము లోకములో ఉన్న వాటికి ఆకర్షించబడకుండా ఉండడం నీ పని అందుకు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే లేపబడిన వాడైతే వాడు పైన వాటి మీద మనసు పెట్టుకుంటాడే తప్ప భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోడు ఎవడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపితములో నేను పాతి వాడిని నేను పాప విముక్తుడిగా తీర్పు పొందిన వాడిని అని ఎవడైతే క్రీస్తుతో పాటు లేచిన వాడు నేను ఈ లోక సంబంధిని కాను అని అనుకోని ఆలోచనతో జీవించే వాళ్ళు ఎవరు కూడా లోకాన్ని ప్రేమించరు లోకమాలిని అంటించుకోరు లోకస్థుల్లాగా జీవించరు లోకస్తులు వేషధారణతో ఉంటారు మనలో కూడా వేషధారణ ఉంటారు ఈరోజు దేవుడు కావాలనే మనల్ని మనతో చేసే స్నేహం చేసేవాడు ఒకడు చెప్తున్నాడు నేను మాటలో తొందరపడి ఆ వేరే ఒక ఇంటర్వ్యూ దేని విషయంలో తొందరపడి ఆ పరిచయకెళితే ఆనందం ఉంటుంది సంతోషం ఉంటే ఇక వాడిని అన్నేసుకుంటున్నాడు ఏమని అదేదో పోవాలా పది మంది చెప్తే తప్పు లేదు నీ నీ భార్య ఈ ఆలోచనలు చెప్తున్నారు చూడండి ఇలాంటివి చెడగొట్టే వాళ్ళు ఉంటారు మన మనసులు జరిపే వాళ్ళు ఉంటారు నిజమే నా స్థితి అలాంటిదే నేను ఉన్న పరిస్థితులు అలాంటివే ఆ పరిస్థితుల్లో కూడా మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు ఏ ఒక రోజు కాదు ఏదో అలా ఒక్క విషయంలో కాదు నువ్వు జీవించినంత కాలము నువ్వు బ్రతికినంత కాలము ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అవి ఏవైనా గాని నువ్వు నమ్మకంగా బ్రతకడమే కదా దేవుడు కోరుకునేది మరణం వరకు ఎందుకు నమ్మకంగా ఉండమన్నాడు కష్టాలు వచ్చినాయి అని శ్రమలు వచ్చినాయి అని బాధలు వచ్చినాయని ఆయన దేవుడు కాకుండా ఏం పోడు లేదా ఈ కష్టాలు గుండా శ్రమల గుండా బాధల గుండా చూడలేదని కూడా కాదు ఈ శ్రమలో కూడా ఆయన ఉంటాడు కాబట్టే ఎందుకు ఆ శ్రమల గుండా దేవుడిని నడిపిస్తున్నా అంటే దాని వెనక మేలు మంచే ఉంటది కానీ శ్రమ మనకి ముందు కనిపిస్తుంటే అది మనకు ఇబ్బందిగా ఉంటది కాని దాని వెనక ఏదో దేవుని ప్రణాళిక ఉంటది దేవుడు దాని ద్వారా మనకేదో నేర్పించేది ఉంటది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి ఇలాంటి వారి మధ్య ఉన్నప్పుడు ఇలాంటి సలహాలు ఇస్తుంటారు కొంతమంది ఏం చేస్తావులే సాలిచ్చుకోమంటావు ఎందుకు నీ మైండ్ డైవర్ట్ చేయడానికి నువ్వు వెళ్ళే మార్గాన్ని తప్పించడానికి ఎవరు పాపం ఒక ప్రవర్త ఆ ముసలాయనొచ్చి వాడి దారి మొత్తం జడగొట్టి వాడి చనిపోయాడు తను మంచి ఉద్దేశం కలిగే ఉన్నాడు దేవుని మాటలు జ్ఞాపకంలోనే ఉన్నాడు ఇదిగో నీ వంటి ప్రవర్తనని ఏదో ఉద్ధరించినట్టు వచ్చే విని ఏమైనా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అందుకు ప్రతి విషయంలో జాగ్రత్త ఉండమని ఎందుకు చెప్పాడు జాగ్రత్త పడుడి అన్నాడు ఏ సుప్రు ఇదిగో నేను ముందుగా మీకు చెప్పి వెళ్లిపోతున్నాను అన్నాడు ఇంకా నువ్వు జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము ఈ రోజు ఒకలాగా రేపొకలాగా ఎల్లుండి మారదండి చూడండి మూడో వాక్యము వీళ్ళు ఏం చేశారో చూసి ఇక్కడ నేను ముగిస్తాను చూడండి కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఒకటో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము అంటే చూడండి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము అననియాను ఒక మనుషుడు తన భార్య అయిన ఏకమై పొలమామను అంటే భార్యభర్తలు ఇద్దరి ఆలోచన వాళ్ళిద్దరి మనసు వాళ్ళు చేసిన పని ఒక్కటే ఏకమై అంటే దాని అర్థమైంది వాళ్ళిద్దరూ కలిసి చేశారు చేసి ఏం చేశారు భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును హృదయ రహస్యాలు మనం చూసినాం కదా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మనున ఎందుకు చేయాలా ఇలాంటి పనికి మన పండు ఎందుకు చెయ్యాలా ఇప్పుడు నీ హృదయపూర్వకంగా మాట్లాడగలిగితే మాట్లాడు లేకపోతే చాలించుకో కపటం చూపించడం ఎందుకు కనబడినప్పుడు నవ్వడం ఎందుకు ఆ నవ్వులో నిజం ఉండాలా ఆ పలికిన మాటలో నిజం ఉండాలా ఎందుకు మన అంతరంగములో యేసు ప్రభు సత్యం కోరుకుంటాడు నీ అంతరంగంలో పగలు పెట్టుకొని నీ అంతరంగములో కలహాలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని నువ్వు మాట్లాడితే దేవుడు పరిశోధించడం దేవుడు నీ ఆలోచన ఏందో తెలుసుకోవడం అనుకుంటున్నావా నీ ఆలోచనల్లో దురాలోచనలు ఉందని తెలుసుకోలేకుంటున్నా వాళ్ళు చేసిన ఆలోచన దురాలోచన మంచి ఆలోచన ఎందుకైంది ఇవ్వదలుచుకుంటే ఇవ్వు ఇవ్వకపోతే ఇవ్వకుండా నీ మాట అవునంటే అవును అంటే కాదు ఇది కాకుండా ఏది చేసినా దృష్టింది అన్నాడు కదా దేవుడు మీరు ఇవ్వలేని మనసు మీకున్నప్పుడు నువ్వు పరిచర్కి వెళ్ళలేనప్పుడు ఉన్న కారణం ఎత్తు చెప్పు సాకులు ఎందుకు చదువుతావు అబద్ధాలు ఎందుకు చదువుతావు కథలు ఎందుకు చదువుతావు నువ్వు ఎవరికి చదువుతున్నావు ఈరోజన్నా నన్ను ఏసు ప్రభు చూస్తున్నాడే ఆయన కన్నులోని లోకమంతా తిరుగుతాయే ఆయన కన్ను దృష్టి నా మీద ఉందే అని అనుకుంటే ను చెప్పే మాటలు నీకు ఎప్పుడన్నా సిగ్గుగా అనిపించవా ఎప్పుడన్నా నీకు ఆ మాటలు పశ్చాత్తాపాన్ని కలిగించవా వెళితే వెళ్ళు వెళ్ళకపోతే వెళ్లకుండా ఉండు నీకు ఎందుకు చెప్పాలా నెపాలు ఎందుకు చెప్పాలా ఆ పెళ్లి ఎందుకు పిలిచినప్పుడు వాళ్ళు నెపములు చెబితే వారి పట్టణాన్ని కూడా ఎందుకు దేవుడు తగలబెట్టించాడు అందులో నిజం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలో సత్యం లేదు కాబట్టి ఈరోజు ఇదే కొంత మంచితనంగా ఉన్నట్టుంటది కానీ కంప్లీట్ గా ఉండదా మంచితనము ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు హృదయ విషయంలో మోసపోయినోళ్లుగా ఉన్నారు నా జీవితం మీ జీవితం ఎవరి జీవితం నీ హృదయ స్థితిని నువ్వు మార్చుకోకపోతే నువ్వు చచ్చిన వాడివే నీ హృదయ స్థితిని నువ్వు మార్చుకోకపోతే నువ్వు చచ్చిన దానివే నీలో జీవం లేదు నీలో యేసు ప్రభు లేడు నీలో పరిశుద్ధత లేదు నీ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు దేవునికి లోబడిన దానివి లోబడిన వాడివి కాదు మోసపోయి మీ జీవితాలను మీరే చూడండి తవ్వుకుంటున్నారు ఎందుకంటే ఏసు ప్రభు చెప్పాడు నీ మాటలో నిజం ఉండాలా నువ్వు చేసే పనిలో నిజముండాలా మనుషుల మెప్పు కోసము మనుషుల దగ్గర నటించడం చేసుకుంటే దేవుడు చూడకమ్మా అనేవాడు కాదు చూచే దేవుడు నిన్ను పరిశీలించే దేవుడు నువ్వు మాట్లాడినా ఆ మాటల వెనక ఏం అర్థం ఉంది అందులో మంచి ఉందా దురాలోచన ఉందా తిరిగిన దేవుడు ఆయనని ఎవ్వరు కూడా ఆయన మోసపరచలేరు వీళ్ళు మోసం చేయాలని చూశారు అమ్మింది మొత్తమే తీసుకొచ్చింది కొంచమే అసలు ఇవ్వలేని వాళ్ళు ఎందుకు ఇవ్వాల రోజు సేవగా పోకపోతే పోవు గమ్మునుండు కొంత భక్తున్నట్టు ఇటు మనం ఎందుకు చేయాలా నిన్న ఎవడు చేయమంటున్నాడు దేవుడు చేయమన్నాడా నిన్ను దేవుడు అది కోరుకుంటున్నాడా సత్యాన్ని కోరుకుంటున్నాడే తప్ప అబద్ధాన్ని కోరుకోవట్లేదే యథార్థతను కోరుకుంటున్నాడే తప్ప అబద్ధాన్ని కోరుకోవట్లేదే నిజాన్ని కోరుకుంటున్నాడే గాని కపటాన్ని కోరుకోవట్లేదే నువ్వు ఉంటే ఉండు లేకపోతే గమ్మునుండు ఈ మధ్యలో ఈ నటనలు ఎందుకు ఈ కపటాలు చూపించడం ఎందుకు ఇది తప్పు కదా ఇది క్రైస్తవులకి ఎట్లా తగిన జీవితం అవుతుంది పైకొగలాగా లోపలాగలాగా ఎందుకు బతకాలా ఎందుకు జీవించాలి వాడేదో అనుకుంటాడని వాడిని చూస్తున్నాడే తప్ప అనుకునేవాడు పైనున్నడే ఆ పైనుండి నన్ను భూలోకం మీద చూస్తున్నాడే అని అనుకోవు నువ్వు చూడండి ఈ క్రియలు మంచివి కాదు సాధ్యమైనంత వరకు మారు మనసు పొందకపోతే ఇలాంటి క్రియలు విడిచిపెట్టకపోతే చూడండి చాలా నష్టపోతారు దేవుడు చెప్తున్నాడు అతడు చూడండి సాతాను వారిని ఎక్కడ ప్రేరేపించింది హృదయంలో ప్రేరేపించింది అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పెమ్మట అది నీ వశమై ఉండలేదా నీదే కదా నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళకపోతే చాలించుకో ఆ పిలిచినోడికి ఎందుకు వంద అబద్ధాలు చెబుతావు ఎందుకు చెప్పాలా చెప్పి ఎందుకు నువ్వు అట్లా దేవుని సన్నిధిలో ఇట్లా ఇలాంటి విధానంలో కనిపించి ఈరోజు లేరా అండి ఎంత మంది లేరు ఉన్నారు కాబట్టే దేవుడు మాట్లాడతాడు లేకపోతే ఎందుకు మాట్లాడతాడు దేవుడు మనం ఏమన్నా శత్రువుల లేదా మీరు నాకు శత్రువుల ఎంత చెప్పేవాడిని మిమ్మల్ని ఉద్దేశిస్తే నేను నాకెక్కడ రక్షణ ఉంటది నాలో ఎక్కడ పరిశుద్ధత ఉంటది నాలో ఎక్కడ దేవుని నీతి ఉంటది కానీ ఎందుకు ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు దేవుడు ఇంత కటినంగా మనకు చెబుతున్నాడు మన జీవితాలు అలా ఉన్నాయా చూసుకోడానికే ఎందుకు నా మాట అగ్ని వంటిది కాదా సుత్తి ఉంటది అలా కొట్టకపోతే కొన్ని గట్టిగా ఉంటాయి బండలు ఈరోజు నీ హృదయము మోడు బండలాగా తయారైందేమో ఎన్నిసార్లు పలిగినా కూడా దేవునికి అది స్పందించట్లేదేమో కానీ చివరికి వాడు ఏం చేస్తాడు గట్టిగా వాడతాడు దేవుడు అలా మనల్ని వాడుతున్నాడు మీకు ఇవి తగిన క్రియలు కావు ఇలాంటి విధానాలు మీకు మంచివి కాదు ఎవడో గురించి నువ్వు నీ పిలుపును పోగొట్టుకోవద్దు ఎవడో గురించి నువ్వు నీ రక్షణను పోగొట్టుకోవద్దు నీకు హృదయపూర్వకంగా మలకడం ఇష్టం లేకపోతే పలకుండా గమ్మును పలికే పలుకుత లోపలంతా చెడుతనం ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడండి దేవుడు మన హృదయాలు పరిశోధించకుండా ఉంటాడా మన ఆలోచనలు ఏందో తెలుసుకోకుండా ఉంటాడా మన తలంపులు ఎలాంటివో తెలుసుకోకుండా ఉంటాడా నోలవ కాలంలో అది చెడ్డదని చూసి కదా దేవుడు ఎంత ఏడ్చాడు ఇలా ఇంత ఘోరంగా దేవుని బిడ్డలున్నారని ఇంకా మనం ఎప్పుడు దేవుని మనసును అర్థం చేసుకుంటాము ఇంక ఇంకెప్పుడు దేవుడు మన పట్ల కలిగినది మనం ఉంటాం కక్షలు ఉండకూడదు కదా మనకి ఈ రోజు క్రైస్తవులకు లేవా కక్షలు ఒక సంఘము మా సహవాసం అంటారు సరే నీ సహవాసం ఇంకొక సహవాసంలో ఉన్న వాడిని నువ్వు చెడుగా ఎందుకు చూడాలా పరిసేయుడు శంకరి విషయం దేవుడు చెప్పినప్పుడు నీకు భయం ఉండాలి కదా నిన్ను నువ్వు పొగుడుకోవాలని ఇంకొకడిని ఎందుకు నీచంగా చూడాలా ఇంకొకడిని ఎందుకు తృణీకరించాలా ఎవరిని తృణీకరించడానికి లేము కదా ఆయన లోకమును ప్రేమించండి మనం అందరినీ ప్రేమించాలి కదా ప్రేమించలేని వారమైతే మనం గమ్ములు ఉండాలి కానీ వాళ్ళని తృణీకరించడము ఎవరిని కూడా మనము ఆ భావం చెయ్యొద్దు యేసుప్రభు చెప్పిన మాటలు కదలుగావయ్యి అవి ఏవో అని చెప్పలేదు మన హృదయాలు అలా ఉంటాయి కాబట్టే చెప్పాడు మనుషులు అట్లా నడుచుకుంటారు కాబట్టే చెప్పాడు మనుషులు అలా చేస్తారు కాబట్టే ఇలా ఉంటారని చెప్పాడు ఆయన ఉపమానాలు ఎందుకు చెప్పిండు గ్రహించుకోవడానికి అటు చెప్పాడు కానీ మనుషులు ఉండేది అట్లనే ఉంటారు నెపాలు చెప్పేవాళ్ళు లేరా మన మధ్యలో పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకుని మాట్లాడే లేరా మన మధ్యలో ఎవరిని మోసపరుస్తరు చూడు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారు దేవుణ్ణి ఎందుకు మోసపరుస్తున్నారు నువ్వు వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు చల్లగా ఉంటే చల్లగా ఉండు నులివెచ్చనిగా ఎందుకు ఉండాలా మంచి నీళ్ళల్లో చేదు నీళ్ళు వస్తాయా అంజూరపు చెట్లు పల్లేరు చెట్లు వస్తాయా అవన్నీ ఎందుకు చెప్పాడు మంచి పొలాలు మంచి పొలాలు వేస్తుంది కాని కాని పొలాలు ఇవ్వదని ఎందుకు చెప్పాడు నువ్వు మంచి పొలంలాగుంటే మంచి పొలంలాగా ఉండు కాని చెట్టులాగుంటే కాని చెట్టు మంచి చెడు రెండు కలిసినట్టు ఉండదు ఏంది కపటం కాకపోతే ఇది ఇది మోసం కాకపోతే ఏంది ఇది ఈరోజు దేవుని బిడ్డలు అలా ఉన్నారు వాళ్ళ మాటల్లో నిజం లేదు వాళ్ళ పలకరింపులో నిజం లేదు అంత స్వార్థపరులు పైకి మాట్లాడతారు లోపల అంతా కడుపులో మంట వెసనాలు ద్వేషాలు అసూయలు ఈర్షలు దేవుడు ప్రతి హృదయాన్ని చూసే దేవుడు చెప్పే నేనేదో బుద్ధిమంతుని మీకంటే జ్ఞానవంతుని కాదని చెప్తలేదు దేవుడు నీ బతుకుంటే నీ బతుకును కూడా చూసుకో ఎవరి అందుకంటే అద్దంలో ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు అర్థం ఎదుటున్నావు అర్థం ముందు నిలబడున్నావు అర్థంలో నీ రూపం కనిపించదా చూడండి లాస్ట్ వాక్యము నేను ముగిస్తున్నాను దేవుడు చెప్తున్నాడు లాస్ట్ వాక్యము మతాయ్ సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాము అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు ఎవరు ఈ విధంగా ఉండేవాళ్ళు సమాధి ఎంత సున్నం కొట్టినా దాన్ని ఎంత బాగా అలంకరించి ఎంత చేసినా దాని లోపల ఉండేది చూడండి మనం నవిన నవ్వుల్లో కూడా నిజం ఉండాలి మనం మాట్లాడిన మాటలో నిజం ఉండాలి అప్పుడే దేవుడు ఎందుకంటే ఆయన సత్యమును ప్రేమించినవాడు ఈ లోకానికి సత్యమును గురించి సాక్ష్యం ఎంచడానికి వచ్చినవాడు మన అంతరంగములో కూడా ఆయన సత్యాన్ని కోరుకునేవాడు ఆయన సత్యాన్ని ప్రేమించేవాడు నిజాన్ని ప్రేమించేవాడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు ఈ రోజు నీ అంతరంగంలో సత్యం ఉందా ఈరోజు నీలో నిజం అన్నదమ్ములు మాట్లాడుకున్న పక్కన వాళ్ళు మాట్లాడుకున్న చూపించే దాంట్లో పైకే లోపల ఎక్కడ లేని ఉంటది ఎక్కడ లేని ఉంటాయి ఎందుకండి ఈ కడుపులో మంటలు ఈ వ్యసనాలు ఎందుకు అవి ఉండి దేవుని సన్నిధికి ఎందుకు రావాలా నీ సహోదరుణ్ణి నువ్వు పోయి మొదట సమాధాన పడొచ్చి ప్రార్థించమన్నాడు బలియమన్నాడు ఎవడన్నా పాటిస్తాడు ఆ వాక్యం లోకంలో ఎవడన్నా ఒక్కడన్నా పాటించేవాడు అన్నాడు ఆ వాక్యాన్ని నువ్వు ప్రార్థన చేయడం వ్యర్థము నాయన మీరు ప్రార్థన చేయడం వ్యర్థము మీరు సమాధాన పడకపోతే సమాధాన పరుచువారే దాన్ని వారు నా బిడ్డలు సమాధాన పడని వాళ్ళు కాదు నిజమైన యేసుక్రీస్తుని నమ్మిన నిజమైన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు నమ్మి మన జీవితంలో పాటించి బోధించే వాళ్ళమైతే నిజమైన యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చేయగలుగుతాం ఎవడు సమాధాన పడతాడు ఎవడు అంతగా వాడిని తగ్గించుకోగలుగుతారు ఒక సంఘానికి పక్కనున్న వాళ్ళు కొట్టుకుంటుంటారు వీళ్ళు దేవుని కుమారులు ఎట్లా అవుతారు ఇలా ఎవడన్నా చెప్పాడు అనుకో వాడిని చెడ్డగా చూస్తారు ఆనాడు యేసు ప్రభు మహుమాటం లేకుండా వాక్యాన్ని చెబితే ఇతను మనకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మాట్లాడాడు ఆయన నిందించినంత మాత్రాన వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఆయన చెప్పిన మాట సత్యం కాకపోలేదు ఈనాడు దేవుడు అదే దేవుడు నాలో ఉండి మాట్లాడిన మాట నిజము కాకపోదు సత్యము కాకపోదు ఎందుకంటే నా హృదయాన్ని సుప్రభు ఎరిగాడు కాబట్టి నేను చెప్పే దాంట్లో మంచి ఉందా కక్షి ఉందా కలహం ఉందా మత్సరం ఉందా నా దేవునికి తెలుసు ఎందుకంటే ఇవి కలిగి ఎంత ప్రమాదకరము ఎంత మనకు అపాయకరం ఇవి ఇలాంటివి ఉండకూడదు మననుంటే యేసు ప్రభు సంబంధంలాగా ఉండాలా కొంత దేవుని సంబంధంలాగా కొంత లోక సంబంధంలాగా అప్పటికప్పుడే బత్తి కలిగినట్టు అప్పటికప్పుడే మన జీవితాలు అయిపోతున్నాయి లేదు నిలకడ లేదు స్టెబిలిటీ లేదు మనలో అప్పటికప్పుడే యేసుప్రభుని కనిపిస్తాడు అప్పటికప్పుడే అక్కడ లేని సువార్త మీద ప్రేమ మనకు కనిపిస్తుంది అప్పటికప్పుడే అది చల్లబడిపోతుంది ఆ రోజుకే ఆ విన్న క్షణానికే తర్వాత రోజు కొండదు అన్నట్టు చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మశము ఇది నేను చెప్పదలుచుకుంది మన హృదయంలో కల్మషం ఉండకూడదు అందుకు యాకోబు స్పష్టంగా చెప్పాడు విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించండి లేకపోతే మీ ఆత్మలు రక్షించబడదు మీలో ఉన్న కల్మషం బోదు తలమోసం బాగపోతే కలుషితం అయిపోతాం కలుషితమైన ఆహారం తింటే ఎలా రోగాల పాలైపోతాము ఎలా మన ప్రాణాలకు ముప్పు వస్తుందో మనలో కూడా ఈ క్రియలు ఉండి మనము కలుషితమైపోతే మనం నశించిపోతాము జీవించలేము ఆయన ద్వారా జీవించలేము ఆయన కొరకు జీవించబడలేము కాబట్టి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా అగపడుచున్నారు లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు ద్వేషం అక్రమమే కదా నరహత్త కదా న్యాయం ఎట్ల అవుతుంది మనిషిని చంపడం మనిషిని ప్రేమించి మనిషిని కనికరించి మనిషిని మేలు అతనికి ఉపయోగకరంగా ఉంటేది మంచితనమే తప్ప ద్వేషించేవాడు కోప్పడేవాడు వ్యతిరేకంగా మాట్లాడేవాడు దూషించేవాడు చూడండి మన లోపల ఏముంటది అంట కల్మశం మన లోపల ఏముంటదంట వేషధారణ ఉంటదంట అక్రమం ఉంటదంట అంటే వాక్య ప్రకారంగా నడిస్తేది క్రమం వాక్యం విని దానికి లోబడి జీవించేది క్రమం దాన్ని అతిక్రమిస్తేనే దాన్ని అక్రమం కాబట్టి యేసు ఇక్కడ ఒక మాట చెప్పాడు సామెతలు పదహారు రెండులో ఒకడి నడతలన్నీ దృష్టికి నిర్దోషములుగా కనపడును యహోవా ఆత్మలను పరిశోధించును కాబట్టి ఒక నడతలన్నీ వాని దృష్టికి ఎట్లా ఉంటాయంట నిర్దోషులుగా కనబడును అంటే మనకి మనము తీర్పు తీర్చుకోవడం కాదు అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు మన ఆత్మను మన హృదయాన్ని మన ఆలోచనలు మన తలంపులు అన్ని చూసి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి ఏబు గురించి ఇచ్చినట్టు అతనిలో చెడుతనం లేదు అతను భయభక్తులు కలిగిన అతను న్యాయవంతుడు అంటే క్రమంగా ఉన్నవాడు అక్రమంగా లేడే అతను అతన్ని పరిశోధించి పరిశీలించి కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు దేవుడు నిన్ను నన్ను అదే కోరుకుంటున్నాడు కాబట్టి మన లోపల నిజము మన అంతరంగంలో సత్యమే యేసుప్రభు కోరుకుంటున్నాడు అబద్ధాన్ని కపటనన్ని అసూయని వేషధారణలు కల్మశాలు దేవుడు కోరుకోవట్లేదు ఇవి ఉండి నువ్వు ప్రార్థించినా ఈ ఉండి నువ్వు సేవ చేసినా ఈ ఉండి నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆ సమాధులకి సున్నం కొట్టిన వాళ్ళ జీవితాలకి మనకి పెద్ద తేడా లేదు అంటే చచ్చిన వాళ్లతో సమానం మనం మనలో జీవం లేదు ఎందుకంటే ఆ జీవం ఏసు ప్రభు లేకపోతే చచ్చిన ఎందుకు ఆ జీవం ఆయనే కాబట్టి కాబట్టి ఈరోజు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఆలో తలంపులు ఎలా ఉన్నాయి చూడండి ఒక్క మాట చెప్తాను ఇది నాకెందుకో దేవుడు ప్రేరేపించాడు కీర్తనలు పదిహేడో అధ్యాయము మూడో వచనము రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించిటివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమించను దేవుడికి ఏది కానరాకూడదు మనలో దురాలోచనలు దుర్మార్గపుతో గూడినవి అసూయులతో కూడినవి వేషధారలతో కూడినవి కపటంతో కూడినవి కల్మషంతో కూడినవి స్వార్థంతో కూడినవి ఇవి కనబడకూడదు అలా నువ్వు అలా ఉంటేనే నువ్వు రక్షించబడతావు లేకపోతే అనుమానమే లేదు నువ్వు పాతాళంలో ఉంటావు ఎందుకు తీర్పు తీర్చట్లేదు వాక్యం ఉంది కాబట్టి వాక్యమే చదువుతుంది పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కణికరము తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా అవును కపటముందేమో మాలో అసూయందేమో అయ్యా మాలో నాయన ఎలాంటి కలహములే గాని కక్షలే గాని ద్వేషములే ఉన్నాయేమో అయ్యా మా హృదయాలను పరిశోధించే దేవుడు నువ్వే అయ్యా మమ్మల్ని మేము చూసుకొని మేమేదో గొప్ప వాళ్ళము అని విర్రవిగే తత్వం అలా ఉంటే తొలగించు ప్రభా ఎందుకంటే ఈనాడు ప్రతి వారిని బట్టి వారు ఆలోచించుకుంటున్నారే తప్ప ఎవరు వాక్యాన్ని బట్టి మా జీవితాలు ఎలా ఉన్నాయి వాక్యాన్ని బట్టి మేము ఎలా బతుకుతున్నాం ఎలా నడుచుకుంటున్నాం ఎలా జీవిస్తున్నాం అని చూసుకునే ఒక్క భక్తుడు లేడు ప్రభా ఈ లోకంలో ఎందుకంటే ఏ భేదం లేదు అందరూ ఎలా పాపం చేశారు ఈనాడు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అలానే ఉన్నారు ప్రభు ఎందుకంటే నువ్వు సత్యము మాట్లాడే దేవుడు నీ నోట్ల నుండి వచ్చే ప్రతి మాట సత్యమే ప్రభు మా జీవితాలు కూడా అలానే ఉన్నాయి ఈరోజు మేము కూడా నీ ఎదుట అలానే ఉన్నాం మా గురించి మేము గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన మేము గొప్ప వలం మా గురించి మేము మంచి చెప్పుకున్నంత మాత్రాన మేము మంచి కాదు మమ్మల్ని పరిశీలించి మమ్మల్ని పరిశిక్షించి మమ్మల్ని పరిశోధించి నువ్వు చెప్పగలగాలి మాలో ఆ రోజు మేము నమ్ముతాం ప్రభువా అప్పటి వరకు నాయన దేని విషయంలో ఎక్కడ మా జీవితాలు మోసపోతున్నాయో అయ్యా ఆ మోసాన్ని గ్రహించి దాని నుండి బయటకు వచ్చి నీకు వాటి అన్నింటినీ మేము తొలగించుకొని ప్రభా నీకు తగినట్టుగా నిన్ను పోలి నీ మనసు కలిగి నీ ప్రేమ కలిగి నీ స్వారూపంలోనికి నాయన మేమందరము మారి మీ వలే జీవించి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుకొని ఒకనొక దినం మీరు జయించి తండ్రి కుడిపారుశం కూర్చున్నారు మేము కూడా జయించిన వారమైన ఆ రీతిగా మీతో పాటు ఉండేటూపించేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకు యూ బ్రదర్ రవి బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫైనల్ బ్లెస్ ఇవ్వండి బ్రదర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ కదా కాలం తోడైను గాక ఆ మెయిన్